కనుపడీ బయలు లోపల కనుగొనలేదయ్య ఎరుక కావున శూన్యం మనవలస దీన్ని ఆకాశమనవలసను దీన విశ్వమాయనోయ ఇంతకు వేరే మాయేదప్ప కనుకనే ఈ విశ్వమును లేనిదని లెస్స వినజప్పనాయను కనబోకుండని పోని మాయనోయప్ప ఇంతకు వేరే మాయేదప్ప కనుపడడి బయలు లోపల కనుగొన లేదయ్య ఎరుక